ప్రార్థిస్తాం పరిశుద్ధి రఘుదేవ ఏసే వదనాలనైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారకడా ఆది సంబూధు రఘుదేవ మీకు వదనాలైనా ప్రవ్వా ఆ యొక్క కలవరిసలలో మా పాపములను శాపములను రోగములను వ్యసనములను భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ప్రవ్వ మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వ ఇంతకాలం ప్రభు మీరు మీ యొక్క పరిశుధాత్మచిత మనం నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ప్రవాసాలని ధ్యానించి వాటిని అనేకులకు ప్రకటించేలాగా వాటిని బయటికి చూపించేలాగన మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వ సమయాన్ని కోనీయక సద్వినియోగం చేసుకుంటే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించండి యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ప్రవ్వ ఆ చివరి అంచులో మేము ఉంటున్నాం ప్రాబ్ ఏ క్షణం యుగం ముగిస్తుందో ఎవరు గృహ గ్రహించలేరు కానీ మీరు మరకు మాకు అవన్నీ చూపిస్తున్నారు ఆ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఈ కాలము ఈ క్షణం నెరవేరుతున్నాయి మా కళ్ళ ఎదుట కానీ ఈ లోకస్తులు వాటిని చూడలేని సిద్ధలో ఉంటున్నారు ప్రాబ్బా మాకు మట్టు మీరు వాటిని చూపించినారు ఎందుకంటే మేం త్వరగా సిద్ధపడాలా అనేకులను సిద్ధపరచాలా ఆ యొక్క పని కొరకు మేము నిమగ్నమై ఉంటుండగా మీరేమో నడిపించమని ప్రార్థిస్తున్నాం ఐహిక విచారాల చేత మేము అటు ఇటు పరిగెత్తకుండా ప్రవ్వామీద మా మనసులను కేంద్రీకరించుకొని జీవించి లాగిన కొన్ని సంవత్సరాల నుంచి ప్రవ్వా మీరు ఇక్కడ మా మాట్లాడుతున్నారు ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేరేది సమయానికి మేము వాటిని మేము మర్చిపోకుండా ప్రవ్వా జాగ్రత్తగా పరిశీలించి నెమరు వేసుకుని వాటి ప్రకారంగా జీవించులాగానే సేపడండి అన్నింటిలో వాటిని ప్రకటించే సేవకులుగా మమ్మల్ని తయారు చేసి మీ రాకవారి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెలియా ఈరోజు ఆగస్ట్ నాలుగవ తారీఖు రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అటుపోయిన వారం మనం జకర్య గ్రంథ ఆరంభాన్ని చూసుకున్నాం మనం జగన్య గ్రంథాన్ని అసలే ధ్యానించలేకపోయినాం ఎందుకంటే దేవుని ప్రవచనాలని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలా అన్న విషయాలని మనకి పౌలు భక్తుడు చూపించాడు ప్రవచనాలు ఎట్లా అర్థం చేసుకోవాలని సరే ఫస్ట్ పాయింట్ నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాక ఆయన నడిపింపు నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన మాటలకు విధేయత చూపించినప్పుడే వాటిని నీకు బయలుపరుస్తాడు నువ్వు విధేత చూపించకపోతే నీకు ఇవి ఎప్పటికీ కూడా అర్థం కావు ఇవి నీకు అర్థం కాకపోతే నువ్వు జీవించి కూడా వ్యర్థమే ఎందుకంటే ఆయన స్వరం వినకపోతే మనం అందరం చచ్చిన వాళ్ళం అన్న వాక్యం జ్ఞాపకంకి వస్తుంది కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో నిత్యము జీవించాలంటే ఆయన స్వరం వినాలా ఇవన్నీ మంచి మాటలు మన రాయబడ్డాయి కాబట్టి వాటిని వినాలా వాటి ప్రకారంగా మనం జీవించాలా ఈరోజు మనము జకర గ్రంథం ఉపోద్ఘాతాన్ని మనం చూడబోతున్నాం అంటే ఇంట్రొడక్షన్ ఎందుకంటే బైబిల్లో కేవలం మూడే పుస్తకాలు అనుకోండి కానీ మూడే పుస్తకాలు చాలా కష్టతరంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి క్రైస్తవులకే కాదు ఎవరికైనా కానీ లోకంలో స్కాలర్స్ కి కూడా అర్థం కావాలి అంత సున్నాసంగా మొదటిది దానియలు గ్రంథం రెండవది జకరియా గ్రంథం మూడవది ప్రకటన గ్రంథం బైబుల్ అంతటా ఈ మూడు పుస్తకాలు చాలా కష్టతరంతో గుయి ఎందుకంటే దాంట్లో రాయబడ్డవన్నీ చిహ్న పరంగా ఉంటాయి ప్రతి వాక్యము చిహ్న పరంగా ఉంటాయి మురుగాలుంటాయి రకరకాల ముద్రలుంటాయి రకరకాల తూతల గురించి ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలంటే అంత సునీసంగా అర్థం చేసుకోలేము ఈ లోకపు జ్ఞానం పనికిరాదు నువ్వు ఎంత ఎన్ని థియాలజీ కాల్ చేసుకో ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాలు చదివినా అవి ఆ ఎందుకంటే అవి ఈ లోకాతీతంగా ఉంటాయి అని పౌలు మనకి ఈ విషయాన్ని చూపించింది మనం అటుపేరవారం దాన్ని ధ్యానించినాం ఒకసారి చూడండి రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం బైబిల్ ప్రవచనాలు అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యము చాలా ముఖ్యమైనది పౌలు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసి చూడండి రెండవ కొరింతలు రాసిన ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం పదహారవ వచనం చూడండి కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా శరీర రీతిగా అంటే ప్రకృతి సహజంగా ఫిజికల్ గా మనం ఎవరిని గుర్తించామంట ప్రభుని వెంబడించే వాళ్ళు ఏ వ్యక్తిని కూడా ఫిజికల్ గా గుర్తించారట ఈ విషయం బాగా అర్థం అంటే శరీరంగా శరీరంగా మనం ఎవరిని గుర్తించాం అందరము ఆత్మస్వరూపులం ఎప్పుడైతే నువ్వు ప్రభుని సొంత రక్షకులు స్వీకరిస్తావో నువ్వు ఆత్మస్వరూపివి దేవుని దేవుని స్వరూపం ఎందుకంటే మనం అందరము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ వాళ్ళం ఎప్పుడు ఆయనలోనికి వచ్చినప్పుడే ఆదాపాలు సృష్టించబడ్డారు కానీ ఆయన ఆయన సమ్ముఖం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు పాపం వలన పాపం చేయడం వలన కాబట్టి ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు కానీ ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తావో తిరిగి దేవుని స్వరూపానికి వస్తావు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే కాబట్టి మనము ఎవరిని కూడా శరీరీతిగా ఎవరినైనా ఎరుగము ఈ లోకంలో ఎవరిని కూడా మనము శరీరీతిగా ఎరగద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే ఎందుకంటే నువ్వు శర్రీతిగా ఎవరైనా ఎరుగుతే పలానివాడు గొప్పవాడు పలానివాడు తక్కువ వాడు ఇట్లా పల్లని అట్లా వాడు వాడి మీద కామెంట్స్ చేస్తూ ఉంటాం అంటే జడ్జిమెంట్స్ చేస్తూ ఉంటాం కానీ మనం ఎవరి మీద తీర్పు తీర్చొద్దు అన్న ఈ గ్యాప్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలి కాబట్టి ఎవరిని కూడా మనము శరీర రీతిగా ఎరుగము అంటే శారీరకంగా వాళ్ళని చూడద్దు ఎందుకంటే మనమంతా ఆత్మస్వరూపాలం దేవుని స్వరూపంలో సృష్టించబడవాళ్ళం అన్న విషయం మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము అంటే వాళ్ళు శిష్యులందరూ ప్రభుని చూసినారు కదా కల్లారా ఆయనతో పాటు తిరిగిండ్రు ఆయనతో పాటు కూర్చొని తిన్నవాళ్ళు ఆయనతో పాటు అనేక ప్రాంతాల సేవ చేసిన వాళ్ళు ఆయనను ముట్టుకున్నారు ఆయన కౌగులించుకున్నారు ఆయనని అప్పగించినారు ఇవన్నీ తెలుసు అంటే ఆయన శారీరకంగా చూసిండ్రు వాళ్ళు అయినా గాని మేము ఆయనని ఇప్పుడు శారీరకంగా గుర్తించమంటున్నారు అంటే ఆయన కూడా ఆత్మస్వరూపి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత చూడండి కాబట్టి ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము అంటే ఇక మీదట మనము మన ప్రభుని ఆత్మీయంగానే ఎదు కనుక్కోవాలా ఆత్మీయంగానే మన ప్రభుని మనము స్వీకరించాలా ఆత్మీయంగానే అని వెతకాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు పదిహేడవ వచనంలో అసలైన వాక్యం ఉంది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పదిహేడవ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న వాడు నూతన సృష్టి ఈ విషయం బాగా అర్థం ఎప్పుడైతే మనము ప్రభులోనికి వస్తామో మనము నూతన సృష్టి అంటే నూతనంగా అంటే నువ్వు క్రొత్తగా మార్చబడ్డవాడవు క్రొత్త జన్మ అంట నూతన జన్మ అన్న అనుభవం అంట చెప్తారు కాబట్టి నూతన సృష్టి అంటే నువ్వు క్రొత్తగా జన్మించిన వాడవు క్రొత్తగా సృష్టింపబడ్డవాడవు అని కూడా అర్థం చేసుకోవాలా ప్రభులకు అయితే ఏం జరుగుతుంది చూడండి ఇదిగో కాగా ఎవడనను క్రీస్తు చేసినందునల్లా వాడు నూతన సృష్టి పాతవి గతించెను కాబట్టి పౌలుకి ఈ విషయం బయలుపరచబడింది పౌలకి ఈ విషయము బయలుపరచున వారము ఇదే విషయాలు ధ్యానిస్తున్నాం ఒక ప్రాంతంలో ఒక గ్రామానికి వెళ్ళినము అక్కడ దేవుడు ఇదే విషయాలు చెప్పిస్తున్నాడు పౌలుకి బయలుపరిచినంతగా ఎవరికైనా బయలుపరిచిందా మర్మములు ఆత్మీయమైన మర్మములు పౌలుకి బయలుపరచబడినంతగా ఎవరికైనా బయలుపరచబడిందా పాత నిబంధన కాలమే గాని కృత నిబంధన కాలమే గాని ఆయన అంతగా తీవ్రమైన ఆసక్తి కలిగి వీటన్నింటినీ పరిశీలించి వా బయల్పరచవాడి వాటిని అన్నింటిని పరిశీలించి జాగ్రత్తగా సంఘాలకి రాసి పెట్టింది ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇట్లా చిన్న స్థలంలో కూర్చొని మనుషులు ధ్యానిస్తారని మన దేవుడు వాటిని భద్రపరిచేడు కానీ పౌరుకంగా అర్థమైనవి ఆత్మీయ జీవితంలో ఎదిగిన నువ్వు కూడా వీటిని అర్థం చేసుకోకపోతే నువ్వు ఇంకా శరీరంగానే ఉన్నావు అన్న విషయం కానీ ఇక్కడ ఏం చెప్తా చూడండి మరోసారి కాగా ఎవడనన్ను క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి పాతవి గతించెను టి పాత విధానాలు పాత జీవితము గతించింది పాప జీవితము గతించింది పాతది అంటే పాపంతో కూడింది పాతది అంటే శరీరంతో కూడింది అందుకే మనం శరీరం ఎప్పుడైతే రక్షణ పొందుతామో మనము శరీరకంగా ఈ లోకంతో కాంప్రమైజ్ కాం ఈ లోకాన్ని సంపాదించుకోవాలి ఏదో సాధించాలా అన్న థాట్స్ మనకు రావు అన్నింటిని తృణీకరించుకుంటాం అన్నింటిని కాంప్రమైజ్ అయిపోతుంటాం ఎందుకంటే ప్రభుని చూడగానే అవన్నీ మనకు పనికిరాని వాటిని కనిపిస్తుంటాయి ఉపరీతిగా చూసుకోవాలంటే ఈ లోకము ఎరికో పట్టణంతో సమానం ఎరికో శపితం అయింది ఈ లోకంలో సమస్తము శితమైంది అందుకే ఈ లోకంలో దేన్ని ఆశించకొడే అన్నాడు ఎందుకంటే ఇది దుష్టు నుంచి కానీ దేవుడు సృష్టించాడు కదా ఈ శ్లోకాన్ని కానీ ఎందుకు అది దుష్టిని చేత పడిపోయింది అంటే ఇది చెడిపోయింది కాబట్టి నువ్వు ఈ మనసుని నీ ఇక్కడ కేంద్రీకరించుకుంటే నువ్వు పైన వాటిని చూడలేవు అందుకే పౌలు ఈ విషయాన్ని చాలా జ్ఞాపకం చేశాడు పాతవి ఇదిగో ఏమైనాయి క్రొత్తవాయను అన్ని కృతవా ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు ప్రభు సమర్పించుకుంటావో నీ పాతవి అన్ని గతించాలా నీ జీవితంలో నీ పాపపు జీవితము పాత జీవిత విధానాలు ఆచారబద్ధమైన జీవితాలు మతపరమైన జీవితాలు అవన్నీ గతించాలా ఆ రీతిగా నువ్వు ఎట్లా శారీరకంగా చూస్తున్నావో విషయాలు అవన్నీ గతించాలా దీన్ని కూడా మనం ఈ లోకంలో శారీరకంగా చూడడానికి వీల్లేదు అన్న విషయాన్ని ఇందా జ్ఞాపకం ఏ మనిషిని కూడా మనము శారీరకంగా గుర్తించం గుర్తించద్దు అని చెప్తున్నాడు అదే రీతిగా దేవుని వాక్యని జనిస్తే కూడా దీన్ని కూడా మనము శారీరకంగా గుర్తించు అది ఆత్మీయంగా మారిపోయింది కృతది అదే పాతది శీరకమైంది కృతది ఆత్మీయమైంది కాబట్టి నువ్వు ఏ విషయం అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ దాన్ని ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుని చూడాల దాని తర్వాత దాని వెనకల ఏముంది అనేది గ్రహించాలా లేకపోతే ఎప్పటికీ అర్థం కావు ఈ వాక్యా ఫస్ట్ ఆత్మీయంగా జరిగిపోయిన దాన్ని వెనకల ఉండేది శారీరకమైంది కాని మనము ముందే శరీరం ఉండేదాన్ని చూస్తే ఆత్మీయని చూడలేదు ఆత్మీయమైన విషయాలు అర్థం చేసుకోలేదు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కూడా అదే ప్రపంచం అంతటా మత కరైస్త జీవితంలో ఎందుకు తప్పు బోధలు ఉన్నాయంటే వాళ్ళు ఇంకా శరీరంగానే వాటిని చూస్తున్నారు కానీ పౌల విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అవన్నీ గతించిపోయినాయి పాతవి అన్ని గతించిపోయినాయి సమస్తం కృతమైంది అంటే ఆత్మీయమైంది కాబట్టి వాటిని నువ్వు చూడాల్సింది కూడా ఆత్మీయంతోనే మనం గ్రహించాల వాటిని అప్పుడే నువ్వు ఈ ప్రవర్చాను అర్థం చేసుకుంటావు లేకుంటే ఎప్పటికీ అర్థం చేసుకోవు కాబట్టి ఈ ఒక్క వాక్యమే మన యొక్క దైవికమైన ధ్యానాన్ని మార్చివేసింది నేను ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాలో రాణానికి మార్పు కారణం ముఖ్యమైనది ఇదే వాక్యం ఈ వాక్యం నాకు అర్థమైన సమస్తం నూతనమైన అంటే ఏది నూతనమైంది అంటే ప్రసంగిలో చూస్తే అన్ని పాతవే కదా అంటాడు ఇంతకు ముందు ఉన్న వాటిని తిరిగి రప్పిస్తా దేవుడు కానీ పాతవి అంటే మళ్ళీ శారీరకమైన కదా కానీ వాటిని తిరిగి రప్పిస్తున్నప్పుడు ఆత్మీయంగా మారి మళ్ళా తిరిగి శారీరకంగా తరవుతాయి ఆ విషయం అర్థం మనము వీటిని వీటి కొరకు ప్రయాసపడుతున్నాం ఇంతకు ఉన్న వాటినే తిరిగి రప్పిస్తున్నాడు ఆ రప్పించే విధానమే ఆత్మీయంగా అయిపోతుంది మనకి మళ్ళా తిరిగి అవి శారీరకంగా కనిపిస్తూ ఉంటాయి ప్రవచనాలన్నీ ఉంటాయి కాబట్టి ఉపరీతిగా అర్థం చేసుకోండి పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఇష్టం వాళ్ళు పాతది అంటే శారీరకంగా వాళ్ళు కానీ అది మార్పు చెందినప్పుడు రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళందరూ అనిలు ప్రపంచం అంతటా అది ఆత్మీయమైంది ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు తిరిగి శరీరంగా తెరేస్తారో మళ్ళా పాతవి వస్తున్నాయి కాబట్టి పాతవి వాటిని మనం తిరిగి రప్పించడానికి వీల్లేదు ఆత్మీయంగానే ఉండాలా ఆత్మీయంగా వాటిని చూడాలా ప్రతిదాన్ని కొన్ని వాక్యాలు ఆత్మీయంగా చూస్తారు కొన్ని వాక్యాలను మటు చూస్తారు వస్తున్న బలహీనత అదే అందుకనే మనము ఈ యొక్క ప్రవచనాలని అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నాం మనకు దేవుడు ఈ యొక్క దీని ఏమంటే ఒక విధానం ఒక ప్రిన్సిపల్ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విధానం ఏర్పరచండి ఏందా విధానం అంటే సమస్తము పాతవి గతించిన సమస్తము క్రొత్తమైనవి కాబట్టి వాక్యం అంతా క్రొత్త విధానం అది ఆ విధానమే ఆత్మీయ విధానం అంటున్నాం అందు మీకు పరసురాత్మను అనుగ్రహిస్తాను ఆయన ఆత్మ లేకపోతే ఈ విధానం నీకు అర్థం కావు తర్వాత ఉపయోగరీతిగా చూడ ఉదాహరణకు ఒకసారి చూడండి గ్రంథము మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ఒక విషయం నేను మీకు చూపిస్తాను చూడండి మొదటి అధ్యాయమే మొదటి వచ్చినాం దర్యావేష్ ఏలుబడి రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యహోవాకు ప్రవక్తయుద్దోకు పుట్టిన బెరక్య కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దీంట్లో ఆత్మీయమైనది ఏముంది అనేది మనం వెతుక్కోవాలి ఎందుకంటే శారీరకంగా ఉంది ఎందుకు ఏముంది శారీరకంగా దర్యావేష్ వ్యక్తి ఉన్నాడు ఆయన రాజ్య పరిపాలిస్తున్న కాలము రెండవ సంవత్సరము అంటే ఆయన రాజ్య పరిపాలన ఆరంభం చేసి రెండవ సంవత్సరము దాని తర్వాత ఎనిమిదవ నెల రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ఏం జరిగిందనే విషయం అక్కడ ఉంది అంటే ఇవన్నీ శరీరంగా నెరవేరినాయి నిజంగా ప్రకృతి సహజంగా ఏం నెరవేరింది యో ఒక ప్రవక్తకు ఆ ప్రవక్త ఎవరు ఆయన పేరు జకర్యా ఆ జకర్యా తండ్రి ఎవరు బెరకి అని తండ్రి ఎవరు ఇగ్దోకు అనుంది అంటే తాతా ఉన్నాడు తండ్రి ఉన్నాడు మనమడు ఉన్నాడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దాని తర్వాత దర్యావేశ్ నాలుగవ వ్యక్తి నలుగురు వ్యక్తుల గురించి అక్కడ చెప్పబడింది కాబట్టి ఇప్పుడు నువ్వు వీటిని అర్థం చేసుకోవాలంటే ఈ నలుగురు వ్యక్తులు ఎవరు వాటికి సంబంధించిన ఆత్మీయ విషయాలు ఏంది ఆ పద ఆ రెండవ సంవత్సరం ఏంది రెండవ సంవత్సరము ఎనిమిదవ నెల ఏంది అంటే రెండవ సంవత్సరం ఎనిమిదవ నెల అంటే ఎంత చెప్పండి సంవత్సరానికి పన్నెండు నెలలు కదా రెండవ సంవత్సరం ఎనిమిది నెలలు అంటే పన్నెండు ప్లస్ ఆగస్ట్ కరెక్టే ఇప్పుడు వచ్చింది కూడా ఆగస్టే మనం కానీ ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాల నాకు తెలుసు నేను అట్లా అంటే రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో ప్రవచనం వచ్చింది ఏముంది అంటే అంటే ఆల్రెడీ పన్నెండు నెలలు అయిపోయింది దాని తర్వాత ప్లస్ ఏడు నెలలు అయిపోయింది అంతే కదా సో పన్నెండు ప్లస్ అంటే పంతొమ్మిది నెలలు అయిపోయింది అంతేనా అంటే ఇరవై నెలలో వచ్చింది అంతేనా అదే ఆయన ఏ రెండవ సంవత్సరం అంటే ఆయన స్టార్ట్ అయ్యి రెండవ సంవత్సరం అంటే 20th మంత్ నైన్టీన్త్ మంత్ ముగించింది ఆయన పరిపాలన ట్వంటీ మంత్ లో ప్రవచనం వచ్చింది కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ట్వంటీ ఎయిత్ అంటే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ నెల అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి కొంత కష్టంగా ఉంటుంది స్లోగా మనకి అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి శరీరంగా ఉన్నాయి ఈజీగా అర్థమవుతాయి టూ ప్లస్ అంటే బాగా అర్థమవుతుంది అవి శరీరంగా ఉన్నాయి కాబట్టి టూ అంటే ఎట్లా అంటావా లేదా దాన్నే సింబాలిక్ అంటారు స్పిరిచువల్ అంటారు సరే టూ ప్లస్ టూ ఫైవ్ మీరు అనొచ్చు కదా దేవుని మ్యాథమెటిక్స్ అక్కడ ఉంటది బైబుల్ మ్యాథమెటిక్స్ అక్కడనే ఉంటది బైబుల్ మ్యాథమెటిక్స్ ఈ లోకపు మ్యాథమెటిక్స్ ఒకటే కాదు మనం ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలా ఈ లోకంలోని మ్యాథమెటిక్స్ లాజిక్ ఉంటుంది లాజిక్ లీనియర్ గా ఉంటుంది కానీ దేవుని మ్యాథమెటిక్స్ లాజిక్ లీనియర్స్ ఉండవు అవి బ్యాక్ అండ్ ఫోర్త్ పోతా ఉంటాయి ముందుకు వెనగ ముందుకు వెనకపోతూ ఉంటాయి చరిత్ర తిరిగి నెరవేరుతుంది అంటే అర్థమైంది టైం ఎప్పుడు ముందుకు పోతూ ఉంటది కదా మళ్ళీ ఎన్నికలు పోయింది మళ్ళీ ఎందుకు వాసు వస్తుంది ముందుకు వెనకపోతూ ఉంటది ఆయన దృష్టిలో టైం అది ఎందుకంటే కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉంది ఆయన ఇష్టం అది నువ్వు ఎవరు ప్రశ్నించడానికి కానీ ఆయన ఎందుకు దాన్ని అరీతిగా చేశారన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా మన తిరిగి వాటిని రప్పిస్తాడు ఎందుకు రప్పిస్తాడు నీ కాలంలో అవి ఎందుకు నెరవేరుతుంది అంటే ఇంతకు ముందు ఒక కాలంలో నెరవేరింది నెరవేరినప్పుడు వాళ్ళు అవిదేత చూపించింద్రు నీ కళ మీద నెరవేర్చినప్పుడు నువ్వు కూడా అవిదేత చూపిస్తే వాళ్ళకి ఏం పనిష్మెంట్ వచ్చిందో మీకు కూడా అదే పనిష్మెంట్ వస్తుంది అని హెచ్చరించడం కొరకు చూపిస్తాడు ఆయన కాబట్టి మన పట్ల ఆయన కలిగిన ప్రేమని వ్యక్తపరచడం కొరికే అవన్నీ ఉంటాడు పనిష్మెంట్ అనేది ప్రేమకు సంబంధించింది అన్న విషయం ఎప్పుడర్థం కావాలి దేవుని ఎందుకు శిక్షిస్తాడు ఆయన మనని ప్రేమిస్తుంది కాబట్టి శిక్షిస్తుంది సత్యం ఎప్పుడు గ్రహించగలవు నాకు ఎందుకీ కష్టం నాకు ఎందుకీ శ్రమ అంటారు చాలా మంది నాకు ఎందుకు బాధ అంటారు కానీ ఎందుకు పెట్టిండి దేవుడు అనే విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రేమించే వ్యక్తులు నశించుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది తల్లిదండ్రులకు ఇష్టం పిల్లలు నశించుకోవడం పిల్లలు సరిగా చదువుకోకుండా ఉంటే కొడతారు ఎందుకు కొడతారు వాడి జీవితం నశించుకోకుండా అదే ప్రేమకు సంబంధించింది కాబట్టి దేవుని గుణగణం కూడా అదే ఇప్పుడు చూడండి పాతవి గతించిన ఈ సమస్తం కృతమైనప్పుడు ఈ వాఖ్యని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు దర్యావేష్ అనేవాడు ఎవరు ఆ పారసిక దేశపు రాజు బబులు మీద పరిపాలన చేస్తుంది ఎందుకంటే బబులనీయులు పారసిక రాజుల మీద యుద్దం గెలిచి దాని ఆక్రమించుకున్నారు కాబట్టి ఇప్పుడు బబులను అంటే నెబుకించే కాలంలో నెబుకద్ నెసర్ ఇసాని బానేసలాగా తీసుకెళ్లినాక మీద విజయం పొందిన ఆ కోరేష్ రాజు కుమారుడే దర్యావేశ్ అని మనము హగ్గై క సంబంధించిన ప్రవచనలో ధ్యానించిన కాబట్టి దర్యావేష కాలంలో నెరవేరింది ఏంటంటే మీ దీన్ని అర్థం చేసుకోవాలంటే హగ్గైకి సంబంధించిన వాక్యం ఒకసారి చూడాలి చూడండి హగ్గై దాని పక్కకి ఉంటుందా పుస్తకం హగ్గై రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వర్షంలో చూడండి రెండవ అధ్యాయము పదో వచ్చి మరియు దర్యావేషలుబడి అందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరవై దినమున యహో వాకు ప్రవక్త హగ్గైకి ప్రత్యక్ష మహిళలవిచ్చినది మనగా ఇక్కడ ఏ ఉంది అదే రాజు జకర్య గ్రంథంలో ఉన్నది కూడా అదే రాజు అయితే ఇక్కడ రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇక్కడ ఏమైంది రెండవ సంవత్సరము ఎనిమిదవ నెల అంటే దగ్గర దగ్గర టూ మంత్స్ డిఫరెన్స్ వస్తుంది వన్ అండ్ హాఫ్ మంత్స్ డిఫరెన్స్ వస్తుంది ఆ డేట్స్ చూడండి అక్కడ తొమ్మిదవ నెల ఇరవై అంటే రెండు నెలలు అంటే తొమ్మిదవ నెల ఇరవై అంటే ముప్పై దినాలు కదా నెలకు యావరేజ్ గా ముప్పై దినాలు అంటే తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం అంటే ఆల్మోస్ట్ పదవ నెలకు దగ్గరకు వచ్చి అంటే టూ మంత్స్ హగ్గైకి జకరియాకి టూ మంత్స్ డిఫరెన్స్ ఇది ఆత్మీయమైన చిహ్నం బాగా అర్థం చేసుకోవాలి ఎట్లా దీన్ని కరెక్షన్ పెట్టుకోవాలంటే ఆ ఆత్మీయమైన విధానము ప్రభు తప్ప ఎవరు మనకు నేర్పరు నేనైతే ఏ చూసి నేర్చుకోలేదు ఆ విషయం అది ఆయన ఆత్మీయన అనిపింపు మనం అర్థం చేసుకోవాలి జకరియాకి హగ్గయ్యి టూ మంత్స్ డిఫరెన్స్ వాళ్ళ సేవా జీవితం అర్థమవుతుందా కాబట్టి హగ్గై తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినమున తన చివరి ప్రవచనాలని ప్రకటించడం చూస్తున్నాం దాని తర్వాత చూస్తాం ఇంకొక ప్రవచనం ముప్పై వచనంలో ఇరవై వచనంలో హగ్గై ఇరవై వచ్చనంలో అదే తొమ్మిదవ నెలలో ఇరవై దినమున అంతే కదా ఒకటి చివరి ప్రవచనాలు ఇరవై దినమున వచ్చినాయి అని హగ్గై డేట్స్ చూపిస్తున్నాడు ఇవన్నీ డేట్స్ కరెక్ట్గా ఉంటాయి ఎందుకంటే ఒక కేవలం బైబిల్ అన్ని డేట్స్ ఉంటాయి ఇంకా ఏ పుస్తకాలలో మీకు డేట్స్ కనిపించవు ప్రపంచంలో ఏ మత గ్రంథాలలో మీకు డేట్స్ కనిపించవు ఇంక్లూడింగ్ కురాన్లో డేట్స్ కనిపించవు ఇది హిస్టారిక వెరిఫైడ్ డాక్యుమెంట్ అనే దానికి ఒక నిదర్శనం ఈ డేట్స్ అన్ని అందుకే మనం ఈ డేట్స్ కి మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాం కాబట్టి మీరు బాగా తెలుసుకోవాలంటే హగ్గయి జకరియ సమకాలికులు కాంటెంపరీ నేచర్ వాళ్ళది వాళ్ళ వాళ్ళ జీవితాలు ఒకటే కాలానికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ ప్రవచనాలు మట్టుకు ఒకదానికి ఒకటే అతను ఉంటాయి ఇమ్మీడి ఉంటాయి ఒక ప్రవక్తకి ఇంకో ప్రవక్తకి వ్యత్యాసాలు కనిపించవు ఇక్కడ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది దైవికమైన నిర్ణయము దైవికమైన విధానం ఇది దేవుని యొక్క నరిపింపు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా సమస్తము ఆయన జ్ఞానం చెప్పడమే నెరవేరుతా ఉంటదన్న విషయం అర్థం చేసుకోవాలా హగ్గైకి సంబంధించిన విషయం మీకు బాగా తెలుసు హగ్గైకి ఏం సంబంధించిందంటే దేవుని మందరం కూలిపోయి దేవుని పట్టణము కూలిపోయినప్పుడు బబులోని కాలంలో నెబగ్ నజరాజు కాలంలో కోరేశ్వరాజుకి ప్రేరేపణ కలిగి ఇస్వల్ పైలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు పోయి మీ దేశాన్ని కట్టుకోండి నాకు మీ దేవుడు బయలుపరచండి మీ దేవుడు అన్నాడు నాకు దేవుడు బయలుపరచున్నాడు ఒక అన్యరాజుకి దేవుడు బయలుపరచండు అంటే ఆ రాజుకి దేవుని మీద ఆసక్తి ఉన్నట్టే కదా ఆసక్తి లేకుంటే బయలుపరచాడు దేవుడు ఆ రాజుతోనన్నాడు ఇస్వల్ పంపించేసి వాళ్ళు పోయి మందిరం కట్టుకుంటారు అప్పుడు కోరేశ్వరరాజు ఫండింగ్ ఇచ్చాడు ఫారెన్ ఫండింగ్ ఇచ్చిపోయి కట్టుకోండి అంటే యాభై వేల మంది బయలుదేరినరు పోలీసు కాలం ముగించేటప్పటికి తన కుమారుడి దర్యావేసు రాజయిండు ఆ దర్యావేసు కాలంలో యుద్ధం జరగడం వలన ఆ ఫండింగ్ ఆగిపోయింది ఫండింగ్ ఆగిపోవడం వలన మందిరం కట్టడం బంద్ అయిపోయింది అప్పుడు ఇస్రాల్ ఏం చేశారు యాబై మంది తీర్మానిచ్చుకున్నారు మందిరం కట్టాలనేసి బబులూన్ దేశం నుంచి ఇస్రాల్ దేశానికి తిరిగి వచ్చి మందిరం కొంత గట్టి పద్దెనిమిదవ నెలలో బంద్ చేశారు సో ఇవన్నీ డేట్స్ మీకు బాగా అర్థం కావాలా ఏం చేశారు ఆ పద్దెనిమిది నెలల వరకు కట్టిండ్రు మందిరం మరమ్మతులు చేసిండ్రు అవన్నీ దాని తర్వాత దేవుని మందిరాన్ని కట్టాల్సింది మాని వాళ్ళ సొంత గృహాలు కట్టుకున్నారు వాళ్ళు చేసే తప్పు అక్కడ అది గృహాలు కట్టడం తప్పు విషయం నేను చెప్పిన మీకు ఎన్నిసార్లు కానీ నువ్వు వచ్చిన పర్పస్ ఏంది దేవుని మందిరం కట్టడానికి ఆ మందిరం కట్టకుండా నువ్వు ఏదో కట్టుకుంటున్నావు ఈ ఇదే ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం సేవకులు ఈ లోకంలో ఏదో కట్టుకుంటున్నారు దేవుని మందిరం కట్టాలని తీర్మానించుకున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేరేపించండి దేవుణ్ణి ఏర్పరచుకుండా చాలా మంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు మా కుటుంబాన్ని అంతా ఏర్పరచుకుంటే ప్రజలని ఉంటారు సాక్ష్యం నాకు అది వింటుంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఒక కుటుంబాన్ని ఎప్పుడు ఏర్పరచుకోలేదు అందరినీ ఏర్పరచుకుంటాడు ఎందుకంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వాళ్లే కదా అందరు నశించుకునే వాళ్ళే కదా అందరిని ఏర్పరచుకున్నారు అందుకే పేతు చూస్తాం అందరినీ యాచకులుగా తయారు చేసుకున్నాడు ఆయన ఒకరిని కాదు కొందరిని కాదు ఒక కుటుంబాన్ని కాదు ప్రతి కుటుంబాన్ని ఏర్పరచుకోండి కానీ చాలా మంది పాస్ చేసారు ఏమిటో మా కుటుంబాన్ని స్పెషల్ గా ఏర్పరచున్నా అంటే అంటే నువ్వు ఏమైనా స్పెషల్ దేవుని దృష్టిలో తక్కిన పనికిరాడు అన్నట్ట మనం ఆ రీతిగా కించపరచున్నాం దేవుని బిడనం సేవ జీవితంలో కానీ వీళ్ళు చేసిన విధానం అదే యాభై మంది తీర్మానిస్తుంది మందిరం కట్టడానికి తీర్మానించుకొని వచ్చి దేవుని మందిరం కట్టడం మానేసి వాళ్ళ సొంత గృహాలు కట్టుకున్నారు దాని బిజినెస్ చేసారు దాని అన్యాయంగా వాళ్ళు జీవించారు అదే హగే గ్రంథం అదే ప్రవాసాన్ని మీరు ఇట్లా జీవించారు మీరు ఈతిగా జీవించారు మీరు అపవిత్రులు అయిపోయి పవిత్రమైన పని ఎట చేస్తారు అదే కదా చివరి ప్రవచనం మనం జరించడం మీ చేతులంతా అపవిత్ర ఉంటూ పవిత్రమైన పని చేస్తారు అపవిత్రమైన చేతులతోని పవిత్రమైన పని చేస్తే పవిత్రమైన పని పవిత్రంగా ఉంటుందా లేక అది కూడా అని ఉపమానం చెప్పింది అక్కడ కాబట్టి పవిత్రమైన హస్తాలతో అపవిత్రాన్ని ముట్టినా అపవిత్రమైంది పవిత్రం కాదు అపవిత్రమైంది పవిత్రాన్ని ముడితే పవిత్రంది కూడా అపవిత్రమైపోతుంది అన్న విషయాన్ని కూడా కాబట్టి మీ చేతులు అపవిత్రమైపోయినాయి మీరు ఏదో ఆచారబద్ధంగా దేవుని సేవ చేస్తా అనుకుంటున్నారు కానీ మీ చేతులు అంతా మీరు చేసిన సేవ అపవిత్రమైపోయింది అనే విషయాన్ని అక్కడ హెచ్చరించి చివరి ప్రవేశానికి వచ్చినప్పుడు కదే చూస్తాం అది దాని తర్వాత బాగా చేసుకోండి హగ్గై హగ్గయి జకరియా ఒకటే సమకాలికలు ఒకటే కాలానికి సంబంధించిన హగ్గయి ప్రవచనం ఎందుకు అక్కడ ఆగిపోయింది దాని తర్వాత జకరియా ప్రవచనం ఎందుకు ఆరంభమైంది రెండు నెలల తేడాతో ఈ విషయం ఎప్పుడు బాగా అర్థం చేసుకోవాలా అంతా నేనే చేస్తా అని చెప్పడం బుద్ధి తక్కువ అంతా నేనొక్కడనే చేయాలా సేవ మొత్తం నేను చేయాలా అని పిచ్చితనం అది అందరం కలిసి సేవ చేయాలా అనేది దైవికమైన నిర్ణయం శిష్యులు కలిసి సేవ చేశారు పౌరులు అందుకే ఇద్దరిద్దరిద్దరినీ పంపించాలని చూస్తాం అప్పో అప్పోసలు కూడా ఇద్దరిద్దరినీ పంపించారు అందులో ఒకసారి పౌలును ఆంధ్రయను పౌలును బర్ణబాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్ లో ఇద్దరిద్దరిని పంపించారు వాళ్ళు శిష్యులు ఆడిపి తర్వాత పౌలు బయటకొచ్చి ఒక్కరు సేవ చేసుకున్నాడు దాని తర్వాత పౌలు కూడా శిష్యులను తయారు చేసుకుని ఎంతమంది శిష్యులని అపోలోని తిమోతిని ఎంతమందిని శిష్యులు గీసుకున్నాడు శీలలను పౌలు శీల వీళ్ళందరూ శిష్యులు లాగా సేవ చేసుకున్న కానీ ఎక్కడ పోయినా కానీ ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా సేవ తీసుకుంటా పోరు కానీ నేను ఒక్కడినే సేవ చేస్తా అంటే నీ జీవితం ఏం కావాలా నువ్వు అలసిపోతావు కృషించిపోతావు నీ శర్రము అలిసిపోతుంది అనారోగ్య పాలైపోయి నువ్వు త్వరగా కాలాన్ని ముగించుకుంటావు అది విధానం కానే కాదు ఏలియా విషయాన్ని కూడా మనం చూస్తాం కొంతకాలం రెస్ట్ తీసుకున్నాడు ఏలియాతో యజబెల్ ఏలియాని చంపడానికి తీర్మానించుకుంది కదా అప్పుడు ఏం చేసిండు ఏలియా భయపడిండు ఆ స్త్రీకి భయపడిండు రూపే అది సంఘం కాబట్టి సేవకులు ఒక కాలం వస్తుంది సంఘానికి భయపడాల్సి లేక సంఘస్థులకు భయపడాల్సి ఆ కాలానికి మనం సిద్ధమవుతున్నాం ఏలియా తప్పించుకొని పోయి రహస్యంగా గుహలో దాచుకున్నాడు నాకు ఎందుకు ఈసరేమా అని దుఃఖపడినా లేదా నేను సస్తే బాగుంటది చాలా మంది ఇట్లనే ప్రార్థన చేస్తారు నేను ఎందుకు బతికినా నేను సస్తే బాగుంటుంది అంటారు కదా అవన్నీ శారీరకంగా ఉండి వచ్చే ప్రార్థనలు అవి కానీ ఆయన అద్భుతం చేసిండు కదా ఆకాశం నుండి అన్ని కుమ్మరించబడింది కందకంలో ఉన్న నీళ్ళని ఆవరింపజేసింది బలిపీఠం మీద ఉన్న పచ్చి నీరు నీళ్లతో తడిసిన కట్టెల నది కాల్చివేసి బలి కాల్చివేసింది కదా అటువంటి అద్భుతాలు చూసి ఆయన వర్షం ఆగిపో అంటే ఆగిపోయింది వర్షం పడు అంటే పడింది అటువంటి అద్భుతాలు చూసిన ఏలియా ఎందుకు భయపడిపోయిండు నేను రేపటిన ఇతన్ని చంపుతా అని తీర్మానించుకుందామే ఆ సచిపోతాన్ని విన్న ఆ ఆ వార్త విన్నాడు భయపడి పరిగెత్తిపోయినాడు దాసుకున్నాడు గృహాలలో సరే కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే నువ్వు బాగా పనిచేసినావు అలసిపోతున్నావు నీ శరణం కొంతకాలం రెస్ట్ తీసుకో అని ఏలిక్ దేవుడు అక్కడ కాకోలంలో ఆహారం పంపించినట్టు మనకు తెలిసి కథలన్నీ ఇవన్నీ ఆత్మీయమైన సూచనలు మనం అర్థం చేసుకోవాలా అన్ని నేనే చేస్తా అంటే నువ్వు అలసిపోతావు నీ కాలం త్వరగా ముగించిపోతావు అన్ని రోగాలు వచ్చేస్తాయి మనము ఇతరులకు కూడా వాటిని పంచుకోవాల సేవ ఇతరులతో చేపించాల సేవ ఎందుకంటే మన ప్రభు కూడా అట్లనే నేర్పించిన శిష్యులకు సేవ కాబట్టి మనం కూడా అదే విధానాన్ని పాటించాల మన ప్రభు విధానాన్ని పాటించాల అంత నేనే చేస్తా అంటే నేను ఖచ్చితంగా కలిసిపోతా త్వరగా లైఫ్ కానీ కాదు విధానం ఆయన ఇవన్నీ బయలుపరచాలనుకుంటున్నాడు నువ్వు త్వరగా ముగించుకుంటే ఎట్లా బయలుపరుస్తాడు అది నువ్వు చేస్తాలో చేసుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు నువ్వు అర్థం చేసుకొని అయిన టైంలో నీకు బయలుపరిస్తాడు నీ టైంలో కాదు నువ్వు త్వర త్వరగా పరిగెత్తాలంటే కానే కాదు అది అందుకే మనం ఎన్ని సమాచారం అవుతున్నా కొన్ని వాక్యాలు ముగించుకోలేకపోతున్నాం నీకు ఈ విధానం అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం జకరే గ్రంథంలోని ఇంట్రొడక్షన్ లేక ఉపోద్ఘాతం అంటాం తెలుగులో క్లుప్తంగా చూసుకొని ఈ రోజు వాక్యాన్ని ముగించుకుంటాం టైం ఎవరన్నా టైం కీపర్స్ ఎవరన్నా అంటే ఏ టైంకి మనం ఆపాలి వాక్యం అనేది మొదటి అధ్యాయము మొదటి వచనం దానికంటే ముందు దానికంటే ముందు మీకు ఒక విషయం బాగా అర్థం కావాలి ఎందుకంటే మీ యొక్క సేవని సవాల్ చేసే వాళ్ళు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తారు మీరు ఖచ్చితంగా షేక్ అయిపోతారు ఆ ప్రశ్న ఒక్క చాలా కఠినమైన ప్రశ్న నేను మీకు ఇక్కడ చూపిస్తే రోజు ఆ ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వలేరు చాలా మంది పెద్ద పెద్ద సేవకులు జవాబు ఇవ్వలేక పతనం ఓడిపోయినారు కాబట్టి మీరు ఈ సత్యం అర్థం చేసుకోవాలి ఈరోజు ఎందుకంటే మీ సేవలో కూడా ఆ ప్రశ్నలు ఇతర మతస్థులు వేయబోతున్నారు త్వరలో కష్టంగా వేస్తారు మీకు ఎందుకంటే అది విధానం ఎంతో మందికి వేసిన ఆ ప్రశ్న అదొక ఆత్మ ఆ ప్రశ్నించే ఆత్మ మిమ్మల్ని సవాల్ చేసే ఆత్మ అది ఎందుకంటే మీ విశ్వాసాన్ని వాడు కూలగొట్టాలా వాడి విధానం అది కానీ నువ్వు నీ విశ్వాసంలో అంచనంచనగా ఎదగాల అది నీ ఆసక్తి మళ్ళీ నువ్వు ఎదగాలంటే అటువంటి ప్రశ్నలకి నువ్వు జవాబు ఎత్తుకోక తప్పదు ఇందాక ఒక పాస్టర్ చెప్తున్న చెప్తుంటే విన్న వాక్యం ఎవరో లెటర్ రాసినట్టస్టర్కి పాస్టర్ గారు కాలం నుంచి ఈ ప్రశ్నకి నాకు జవాబు దొరకలేదు నాకు సమాధానమే లేదు ఏంది ప్రశ్న అంటే కయూన్ భార్య పేరు ఏంది ఇట్లాంటి ప్రశ్నలు ఆ పాస్టర్నే కాదు పెద్ద పెద్ద బిషప్ షేక్ చేసి పడేస్తారు ఎందుకంటే బైబుల్లో లేని వాటిని నువ్వు ఎట్లా సృష్టించి చూపించగలవు కయూని భార్య పేరు అక్కడ లేదు కైను కైను పెళ్లి చేస్తున్నాడు కయ్య పుట్టిన కొడుకు పేరు హానోకన్ ఉంది అయితే బైబుల్లో ఇద్దరు హానోకులు ఉంటారు దేవుడు కావాలని మనకు పెడతాడు అవన్నీ బాగా అర్థం చేసుకోవాలి కైన్లు కనిపిస్తారు మీకు ఇద్దరు హానోకులు కనిపిస్తారు మీకు ఎందుకు ఇద్దరు హానోకులు చూపిస్తాడు ఒక హానకు కైను వంశం నుంచి పుట్టిన ఇంకొక హానకు నోవా వంశ నుంచి వస్తాడు వాళ్ళ ఆ హానోకు దేవుడితో నడిచిన మళ్ళీ ఇంకొక ఆ కైను వంశంలో పుట్టిన హానోగు గురించి ఎక్కువ ఉండదు కానీ ఇద్దరు హానోకులైతే అక్కడ కనిపిస్తారు నువ్వు ఏ నువ్వు అనుకోచ్చు కయ్యు వంశంలోకి వెళ్ళి హానోగు పుట్టడం ఏంది నడవడం ఏంటి అంటే నువ్వు వంకన చేసుకున్న వాక్యాన్ని ఎందుకంటే నీకు ఇద్దరు ఉన్నట్టు నీకు తెలలేదు వాక్యం ఇటువంటి సవాళ్ళతో మిమ్మల్ని మొత్తం షేక్ చేసే టైంకి మీరు సిద్ధపడుతున్నారు అందుకే కావచ్చు బహుశా ఇటువంటి అవకాశాలు ఎవరు మనకు ఇస్తుంది సరే నీకే కాదు నాకు కూడా ఎందుకంటే నేనేమో అంత కాదు నన్ను కూడా షేక్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఏంటంటే నేను కూడా ప్రార్థనలో వీటన్నింటినీ కనిపెడతా ఉంటాను నేను కావాలని వెతుకుతా ఉంటాను వీటన్నిటి గురించి ఎందుకంటే ఎవడన్నా ఎక్కడన్నా ఇంకొక పాస్టర్ కి ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న నేను విన్నానంటే ఖచ్చితంగా దానికి జవాబు వెతుకునే ప్రయాసపడతా ఉంటా హిస్టారికల్ గాను ఏ బుక్స్లలో ఉంది బైబుల్లో బైబుల్ అనుగుణంగా ఉన్న ఇంకేమైనా బుక్స్ ఉన్నాయా చరిత్ర పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే పౌలు వేరే పుస్తకాలు కూడా చదివినట్టు మనం చూస్తాం బైబుల్లో తిమోతి రాష్ట్ర పత్రాలు చూస్తాం తిమోతి నేను ఇంతకు ముందు నేను సేవకు వచ్చినప్పుడు మీ మందిరంలో నేను అనేకమైన పుస్తకాలు మర్చిపోయినా ఎవరితో వాటిని నాకు పంపించి వాపస్ అని ఆయనకు ఉత్తరం రాస్తాడు కాబట్టి అక్కడ అర్థమవుతుంది పౌలు రకరకాల పుస్తకాలు చరిత్రాత్మకమైన పుస్తకాలు చదివినాడు హిస్టరీ బుక్స్ చదివిండి ఎందుకంటే ఆయనకు అర్థమైంది చరిత్రలో ఏం నెరవేరిందో అవి తిరిగి తిరిగి దేవుడు రప్పిస్తాడు అనే విషయం అది ఆయన చరిత్ర చదవకపోయింటే ఆయనకు అర్థం కాకపోయేది కదా అందుకే మనం చూసినాము అటవారం కొన రాష్ట్ర పత్రికలనే వారికి దృష్టాంతంలో జరిగే యుగాంతమందున మీకు బుద్ధి కలగడం కొరకు అవన్నీ రాయబడ్డాయి అంటే ఎట్లా నెరవేర్నాయో అవన్నీ తిరిగి వస్తాయి మీ కాలంలో మీరు బుద్ధి తెచ్చుకోండి లేకపోతే మీరు కూడా వాళ్ళలాగనే నశించిపోతారు అన్న విషయాన్ని కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ జకరియా గ్రంథంలో పద్నాలుగు అధ్యాయులు ఉన్నాయి చిన్న పర్వతాలలో ఇద్దరే రెండు పుస్తకాలే ఉంటాయి ఒకటేమో హోషయ రెండవదేమో జకర్యా హోషయాలు కూడా పన్నెండు పద్నాలుగు ఉంటాయి జకర్యాలు కూడా పద్నాలుగు ఉంటాయి సరే ఫస్ట్ పాయింట్ పద్నాలుగు ఈ పద్నాలుగు అధ్యాయాలలో జకర్యా గ్రంథం కాబట్టి మీరు ఏమనుకోవచ్చు అంటే ఇవన్నీ జకరేనే రాసిండాలా అనుకుంటారు అది తప్పు ఎందుకంటే అందరు చాలా మంది స్కాలర్స్ తెలిసిన విషయం ఏంటంటే జకర్యా గ్రంథం మొత్తం జకర్యా రాలేదు రాలేదు మీరైనా మనం అట్లయితే జకర్యా ఎందుకు రాసుకున్నాడు దాని తర్వాత చూస్తాం ఉదాహరణకి కీర్తల గ్రంథం చూస్తాం కీర్తన గ్రంథం మొత్తం దావిద్రాసిండ మోసే రచించిన కీర్తనలు ఉన్నాయి కోరేశ్వర సహోదరులు రచించిన కీర్తలు ఉన్నాయి ఆశా రచించిన కీర్తనలు ఉన్నాయి దావిద రచించిన కీర్తనలు ఉన్నాయి సొలం మంది కూడా ఉంది ఇంతమంది రచిస్తున్న కీర్తనలు కలిపి కీర్తన గ్రంథం అందరు అట్లనే ఉదా ఉదాహరణకి విలాపవాక్యం ఎవరు రాసిండ్రు ఇర్మియ రాసిండు ఇవి ఇవి మీకు అర్థం కావాలా ఇర్మియ గ్రంథం అంటే ఇర్మియ రాసిండు విలాపవాక్యములు ఇర్మియ రాసిండు అట్లా రకరకాల విషయాలు మనం అర్థం తీసుకోవాలి కానీ జకనీ గ్రంథంకి వస్తే రెండు భాగాలుగా విభజింపబడుతుంది పుస్తకం ఎందుకంటే మనం దీంట్లో చాలా ఆత్మీయమైన చిహ్నాలు చాలా ఉంటాయి సింబాలిక్ సింబాలిక్స్ ఎక్కువ ఉంటాయి చూడండి మొదటి అధ్యాయము ఎనిమిదవ మొదటి అధ్యాయము ఎనిమిది అష్టంలో రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన మనుషుడు నాకు కనబడను గుర్రాములకు సంబంధించిన బోధ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి మనం వెనకలికి ముందుకి వెనకలికి ముందుకు పోతాం చాలా కష్టతరమైన పుస్తకం ఇది జకర గ్రంథం దానిలో చూస్తాము దాని తర్వాత జకరేలా చూస్తాము తిరిగి మళ్ళా ప్రగాఢ గ్రంథానికి మనం అక్కడ కూడా గుర్రాలు ఉంటాయి కానీ ఆ గురాలు వేరే ఈ గురాలు వేరే ఈ గురాలు వేరే అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆత్మీయ ఆత్మ చేత నడిపింపబడ్డ వాక్యాలు దేవుని ఆత్మ చేత రాయబడ్డ వాక్యాలు కాబట్టి అన్ని పర్ఫెక్ట్ గా అత్తకొని ఉంటాయి నీ బాధ్యత ఏం తెలుసా పాతవికి అతించినాయి కాబట్టి సమస్తం కృతమైనవి కాబట్టి అది ఎట్లా కృతమైంది అనే విషయం నువ్వు ఆయన సంతోషపడతాడు అక్కడ నుంచి ఎందుకంటే ఈ లోకా మనుషులు దాన్ని శరీరంగా చూస్తుంటారు నిజంగా ఎర్ర గుర్రం ఏం ఎర్రగుంటుందా గుర్రం చూడండి రాత్రి ఎర్రని గుర్రము మనుషుడు ఒక ఒకడు నాకు కనబడను చాలా మంది ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఎర్రని గుర్రం ఒకటే చూస్తారు కానీ దాని మీద ఎవడు ఎక్కిండు దాని మీద ఎవరో ఎక్కి దాన్ని సవాలు చేస్తున్నారు అది నువ్వు అర్థం చేసుకోవాలా అప్పుడు ఆ యొక్క విధానము ఆ యొక్క ఆ యొక్క సిచ్యువేషన్ ఇన్సిడెంట్స్ దేనికి సంబంధించింది అక్కడ జరుగుతున్న ఆ విషయము దేనికి సంబంధించిందో నువ్వు ధ్యానించకపోతే నువ్వు గుడ్డిగా చదివేసి వెళ్ళిపోతున్నావు ఈ లోపంలో దాని తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది నీకు వచ్చినా కూడా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు ఎందుకంటే బైబుల్ మరోసారి తిరిగి చదివేస్తావు నువ్వు మొల నీ దేకొస్తుందా వాక్యం అప్పుడు కూడా నువ్వు దాన్ని అర్థం చేసుకోవు అతని కాలం ముగించుకుంటావు ముగించుకున్న ఏమైనా అర్థం ఉందా నువ్వు దాన్ని అర్థం చేసుకుంటేనే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనని సంపూర్ణంగా ముఖాముఖిగా చూసినప్పుడు నీకు ఇవన్నీ ఇంకా బాగా తేటగా అర్థమవుతాయి ఆయన వచ్చేంత పరోక్షంగానే వీటిని అర్థం చేసుకుంటావు కాబట్టి సింబాలిక్ గా అంటే చిహ్న పరంగా ఇవన్నీ మరొకసారి చూడండి రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడను అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడను ఇంకా కన్ఫ్యూజింగ్ ఇంకా కష్టతరంగా ఉంది అతను ఎర్రని గుర్రం అతడు లోయలో ఉన్నాడు ఆ లోయలో ఎక్కడున్నాడు గొంజి చెట్ల దగ్గర ఉన్నాడు అంతేనా ఇవన్నీ చిహ్న పరంగా ఉంది వీటిని అర్థం చేసుకోకపోతే ఏదో బ్లైండ్ గా అట్లా చదివేసి ఎవ్రీడే మార్నింగ్ ఒక వాక్యం చదవాలి కాబట్టి బ్లైండ్ గా చదివేసి వెళ్ళిపోతున్నావు ఈరోజు చేస్తున్న పని కూడా పాస్టర్స్ అంతే ఎందుకు వచ్చిన బాధ సామాన్య ప్రజలు ఆదివారం వచ్చారు వాళ్ళు వారమంతా అలసిపోయినారు వాడికి ఇవన్నీ చెప్పి వాడిని ఎందుకు టెన్షన్ పెట్టాలా అనేసి లైట్ ఏదో ఆహ్లాదకరంగా ఏమంటారు సంతోషకరంగా వాళ్ళని ఆనందించే విధానంగా ఏదో వాక్యాలు చెప్పేసి పంపించేస్తున్నారు కానీ వాడి హృదయంలో మండి ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రభు కొరకు వాడు తిరిగి సమర్పించుకొని జీవించేటట్లు లేవు వాక్యాలు ముసలమ ముచ్చేట్లు ఎక్కడ చూసినా గానీ కథలు జోక్స్ అయిపోయినాయి సేవ జీవితంలో ఎవరు చూసినా ఇదే చెప్తున్నాడు ఆ రీతిగా ఆ రీతిగా అవుతుందని మన ప్రభు ముందుగానే చెప్పింది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి కానీ మనము ఆ రీతి ఉండడానికి వీల్లేదు ఎందుకంటే కనీసం ఒక చిన్న గుంపన్న వీటిని అర్థం చేసుకొని ప్రకటిస్తారన్న ఆశ ఆయనకుంది మనము ఆ ఆశను తృప్తిపరిచే బిడలు కూడా నీ సేవ జీవితం దాని పొర ఈ లోకం లేదో సంపాదించాలా ఐశ్వర్యం అన్ని వేస్ట్ ఎందుకంటే ఎంతమందిని చూసిన మన కళ్ళారు ఎంత మంది మన కళ్ళ ముందు ఒడు ఏం తీసుకోపోలేదు మా ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన సూట్ కేసులో అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆ సూట్ కేస్ తీసి చూస్తే అని ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించాయి ఆయన లైఫ్ లో మాకు తెలియదు ఆయన ఎన్ని చదువులు చదివిండు ఎన్ని సర్టిఫికెట్లు ఇంత నిండుగున్నాయి కానీ ఒక్కటి తీసుకోపోలేదు ఆయన గొప్ప వ్యక్తి బాగా చదివించండు కానీ ఒక్కటి కూడా తీసుకోపోలేదు ఆ విషయం అర్థం చేసుకోవాలా ఆయననే కాదు ఎవరన్నా కాదు ఏమి కూడా ఈ లోకల్కెళ్ళి మనం తీసుకోపోలేము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి ఏది మంచిది సూర్యుని కింద నరుడు పడు ప్రతి అగచాట్లు వ్యర్థమే మన ప్రయాసం పొద్దునుంచి లేచి సాయంత్రం వరకు పడేదంతా వ్యర్థమే ఏది ఉత్తమమో నువ్వు తెలుసుకోకుండా నీ కాలాన్ని ముగించుకుంటే నీకేమైనా అర్థం ఉందా ఏది ఉత్తమమో నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితానికి మీనింగే లేదు మన ప్రయాసం అంతా దాని కొరికే కదా చూడండి ఇప్పుడు ఈ ఒక ఎర్రగుర్రం ఉంది దాని తర్వాత చుక్కల చుక్కల గుర్రాలు ఉన్నాయి మరికొన్ని ఎర్ర గుర్రాలు ఉన్నాయి వాటి వెనుకాల మళ్ళీ చుక్కల చుక్కల గుర్రాలు ఉన్నాయి దాని తర్వాత తెల్లని గుర్రములు ఉన్నాయి అంటే గుర్రములు ఒక గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు దాని అతని వెనకాల ఎర్ర గుర్రంలు ఉన్నాయి దాని తర్వాత చుక్కల చుక్కల గుర్రంలు ఉన్నాయి దాని తర్వాత తెలియని గుర్రంలున్నాయి వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకుంటాం అందుకే జకరి గ్రంథం చాలా కష్టం అర్థం చేసుకోవడం ఎందుకంటే ఇక్కడ నుంచే మనము యుగ సమాప్తికి సంబంధించిన ప్రవర్చనాలు ధ్యానించడానికి మనం సిద్ధపడాలి అందుకే మనకు కొంత ప్రార్థనలు చాలా అవసరం ఎందుకంటే ఇది ఇంకా బలంగా మన మీదకి విరోధంగా వస్తా ఉంటాయి కాబట్టి దుష్టుని ఆత్మలు ఎందుకంటే ఇది ఫైనల్ టైమింగ్ అనేది ఎందుకంటే ఓల్డ్ పాత నిబంధన ముగించే టైం కి మనం సిద్ధమవుతున్నాం ఈ యువ రి చెప్పాలంటే ఇక్కడ వాక్యాలు జకర్య గ్రంథము దాని తర్వాత మలాకి మలాకి ఎండే మనం పాత నిబంధన కాలాన్ని ముగించుకుంటాం అంటే పాత నిబంధన కాలంలో ముగించేటప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతాయో అంటే పర్ఫెక్ట్ గా ఇక్కడ చూపిస్తాడు అంతకంతకు వాళ్ళు చెడిపోవడం అన్న విషయం చూపిస్తాడు కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇటువంటి వాక్యాన్ని జరించక మనకి కష్టంగా ఉంటది భయంకరంగా ఉంటది అయినా కానీ మనం విశ్వాసంలో పోరాడాలా మనం ప్రయాస పడాలా ప్రార్థన చేయాలా ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి ఈ లోకంలో ఫస్ట్ క్లాస్ లా పాస్ కావాలా ఉద్యమం సంపాదించాలా నా భవిష్యత్తు ఎట్లా నా కుటుంబం ఎట్లా నా పిల్లలు ఎట్లా వాటి వరకు ఫాస్టింగ్ చేస్తారు క్రిస్టియన్స్ మనం ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి కొరకు ఫాస్టింగ్ చేయాలా ఆ ఆత్మీయ అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ప్రమోషన్స్ కొరకు శాలరీ ఇంక్రీజ్ కొరకు నా జాబ్ సెక్యూరిటీ ఉంటదో అని ఫాస్టింగ్ చేస్తుంటారు నా చర్చ్ గ్రోత్ ఉండాలా నా చర్చ్ బిల్డింగ్ బాగా కట్టపడాలా దానికి ఫండ్స్ రావాలా అని ఫాస్టింగ్ చేస్తారు పిచ్చి ఫాస్టింగ్స్ అయి పనికిరాని ఫాస్టింగ్స్ అవి మీరు క్షయమైన ఆహార కొరకు కష్టపడుతున్నారు కానీ నేను మీకు ఆగ్ఞాయిస్తున్నాడు మనం ఎన్నిసార్లు ధనించిన దాన్ని యోహన్ సు మీరు క్షయమైన ఆహార కొరకు కష్టపడుతారు అంటే రోగ రోగంతో కూడిన దాని కొరకు మీరు కష్టపడతారు ఈ లోకంలో ఉన్న ఆహారం అంతా రోగంతో క్షయ రోగంతో గుడింది అది మిమ్మల్ని శాశ్వతంగా నరకాన్ని నడిపిస్తారు కానీ నేను మీకు ఆగ్ఞాయిస్తున్నాను అక్షయమైన ఆహార కొరకే కష్టపడుడి కాబట్టి మనం పలాల్సిందంతా అక్షయమైన ఆహారం ఇది ఈ వాక్యం కోరికే మనం కష్టపడాలి మన లైఫ్ అంతా మన కాలం ముగించేంత వరకు వీటిని బాగా అర్థం చేసుకొని అనేకలో ప్రకటించాలి ఎక్కడ పోతే అక్కడ అవకాశం ధైర్యంగా వాడాల ధైర్యంగా చెప్పాల వాడు ఫీల్ అవుతాడా వాడు మనల్ని కించపరుస్తాడా మళ్ళా నెక్స్ట్ టైం వాడిని మన చర్చ రానియాడా ఇట్లాంటివి ఆలోచించదు ఎందుకంటే నేను ఎన్ని సార్లు ఫస్ట్ అండ్ లాస్ట్ ఏ చర్చిలో వాక్యం చెప్పిన ఎందుకంటే తర్వాత వాడు భరించలేరు వాక్యం భరించలేదు ఈ వాక్యాలు భరించలేరు ఎందుకంటే ఇది హృదయాలు మండేటట్లుంటేది అదే మన ప్రభు వాక్యం ఈ లోకాతీతంగా ఉండే వాక్యము హృదయ మండవు హృదయలలో ఉల్లాసాన్ని నింపుతా ఉంటాయి సంతోషాన్ని సుఖాన్ని నింపుతా ఉంటాయి అది కాదు మనకు కావాల్సింది మనం ఉంటుంది శ్రమల కాలం ఇదేమన్నా సంతోషించే కాలం ఒక దిక్కు శ్రమలు మీదికి వస్తా ఉంటే నువ్వు సంతోషిస్తూ ఉంటావా కాబట్టి జకరే గ్రంథాన్ని ధ్యానించక ఫస్ట్ పాయింట్ రెండుగా విభజింపబడింది పుస్తకం మొదటి అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యాయం వరకు ఒక భాగం తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయము రెండవ భాగం అయితే మొదటి ఎనిమిది అధ్యాయాలు జకర్యా రాసిండు అది మీరు జాగ్రత్తగా ఎక్కడైనా రాసుకోండి ఎందుకంటే మిమ్మల్ని కొంతమంది మతస్థులు సవాల్ చేస్తారు ఖచ్చితంగా నేను అనుకోవచ్చు నాకేందుకు జరిగింది ఇది నాకేందుకు బ్రదర్ పలాని వ్యక్తి వచ్చి నాకు ప్రశ్నిషిండు నేను వారిని జవాబు లేకపోయాను అనేసి అంటే ఎందుకంటే సరే ఆ క్షణంలో నువ్వు వాడికి జవాబు ఇవ్వలేకపోయావేమో కానీ దేవుడికి ఇంకొక టైం ఇస్తాడు ఖచ్చితంగా నువ్వు ఆ జవాబిస్తావు ఆ జవాబుకి వాడు స్పందిస్తారు ఎందుకంటే వాడిని నీ కోపం లేదు వాడు నాకు వచ్చి సవాల్ చేసిన నువ్వు విరవిగి కోపగించుకొని ద్వేషించడం లేనేలేదు ఎందుకంటే ఇది ప్రేమతో కూడిన సేవ జీవితం అన్నిటినీ తలాలా అన్నిటిని భరించాలా వాడికి ఎవడన నీకు విరోధంగా నిన్ను సవాల్ చేయడానికి నీ సేవని కృంగ కొరకు వాడు ప్రశ్నలు ఇవ్వచ్చు వాడు ఎటువంటి వాడన కానీ వాని మీద నీకు ప్రేమ ఉండాలా అన్న విషయం బాగా అర్థం చేసుకో ఎందుకంటే ఇది మన ప్రభువే మన ప్రభులా చూస్తాం కదా ఆయన అందరినీ ప్రేమించింది మనలో కూడా అటువంటి ప్రేమ ఉండాలా లాస్ట్ మూమెంట్ వరకు మనం ఎవరిని ద్వేషించదు నువ్వు ఎవరైనా ద్వేషిస్తున్నావు ఖచ్చితంగా నీలో దురాత్మ ఉన్నట్టే అందుకే మనం దళితుల రాష్ట్ర ఆత్మఫలాల గురించి చూస్తుంటాం కదా మనకు ద్వేషం ఉండదు నీకు ఎవరి మీద ద్వేషం వస్తే ఆ క్షణం నువ్వు రాత్రి ప్రార్థన చేయాలా ప్రభు అని క్షమించిన నేను ఎందుకు పలాని వ్యక్తిని ద్వేషించాలా నన్ను చాలా మంది కించపరుస్తూ ఉంటారు నీకు ఫలాని పాసాలంటే చాలా కోపం కదా నువ్వు ఆయన గురించే కదా వ్యతిరేకంగా ప్రకటించింది అంటాడు చాలా మంది చెప్తాడు నేను ఎట్లా చెప్పవాలా నేను ఎవరు ద్వేషిస్తున్నాను అనుకుంటారు నేను ఎవరు ద్వేషించాను ఎందుకంటే వాడికి ఇచ్చిందేవాడు ప్రభువే వాడికి పెద్ద చర్చ ఇచ్చిందేవాడు మన ప్రభు వాడికి పెద్ద కారు ఇచ్చిందేవాడు మన ప్రభు నేనెందుకు కుళ్ళు కొడాలా నేనేందుకు ఉద్వేషించాలా వాడు తిరుగుబడుతున్నాం చేసినట్టే వాడిని ఎవరు తయారు చేసిందట్లా ప్రభు లేకుండా వాడు అట్లా తయారవుతాడా బలహీనమైన గణహీనమైన ఘటనలాగా వాడట తయారెత్తున్నట్టే ఎవరు చేసిరు వాడట సమర్పించుకోండి వాడిని జీవితాన్ని నేను వాడిని చూసి ద్వేషించాల వీడు ఇట్లా వాడు అట్లా ఇది ప్రేమ సిద్ధాంతం కదా మన సేవ జీవితం కాబట్టి మనము ప్రేమలోనే ముందుకు పోవాలా పలని పాశ నాకు చేసిండు పాలని పాసరమ్మ నాకు చేసింది అనేసి నేను ద్వేషించాలా ఒక పాసరమ్మ నువ్వు ఎంతకాలము ఇట్లా వాక్యాలు చెప్తావు అవును మీ చర్చ కదా మీరు చెప్పమంటేనే నేను చెప్తాను మీరు చెప్పొద్దంటే నేను చెప్పను నేను కేవలం ఒక శబ్దం అంతే ఈ లోకంలో మీరు చెప్పమంటే చెప్తా లేదంటే లేదు ఇక్కడ రావద్దంటే రాను ఇంకెక్కడ పోమంటే పోతాను ఎక్కడ పోమంటే అక్కడ పోతాను కొంతసేపు మనకి బాధ ఉంటది కానీ ఇది దేవుని యొక్క నడిపింపు విషయం మనం అర్థం చేసుకోవాలా స్టెఫెన్ చనిపోయిన జరిగింది మొత్తం అందరూ విస్తరించిపోయారు ఎక్కడ చెల్లారిదిరిపోయారు అది దేవుడి విధానం మనం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టంగా ఉండలేము కాబట్టి చూడండి మొదటి ఎనిమిది అధ్యాయలే జకరియా రాసిండు ఆశ్చర్యకరంగా మన తొమ్మిది అనొచ్చు తొమ్మిది నుంచి పద్నాలుగు ఎవరు రాశాడు బ్రదర్ అని మీరు బాగా అర్థం చేసుకోండి తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయము ఇర్మియా రాసిండు అది ఇర్మియా ప్రవచనాలు బాగా అర్థం చేసుకోండి తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయము ఇర్మియా రాస్తే జకరియా వాటిని తీసుకొచ్చి తన పుస్తకంలో కలుపుకున్నాడు అని ఒక చరిత్ర ఎందుకంటే ఆ వా మనం తర్వాత ధ్యానిస్తాం ఎప్పుడు కాదు ఆ వాక్యాలు ధ్యానిస్తుంటే ఇర్మియా గ్రంథంలో ఉన్నట్లే ఉంటది ఆ శైలి ఆ విదనం రాసిన విదనం ఇర్మియా ప్రవచనాలకి చాలా అనుగుణంగా ఉంటదన్నట్టు కాబట్టి చాలా ఇంకొక చరిత్ర ఏంటంటే హెజ్రా వాటిని తీసుకొచ్చి జగరియా పుస్తకంలో కలిపిండు అని ఇంకొక కథ సరే ఎవరైతేనే జగరియా తన తనంతట తానే ఇర్మియా ప్రవచనాలు రాసుకున్నాడా లేక ఎజ్రా వాటిని తీసుకొచ్చి ఇర్మియా గ్రంథంలోని ఆ యొక్క అధ్యాయాలు తీసుకొచ్చి జగరేలా కలిపిండ అనేది దేవునికి తప్ప ఎవరిది తెలియదు కానీ తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగు అధ్యాయులు మటుకు ఇర్మియా ఖచ్చితంగా ఇర్మియా ప్రవచనాలు అనే మట్టుకు మనం తీర్మానించుకోవాలా అది నువ్వు దానికి ఆధారేముందంటే చరిత్రలో ఎంతో రీసెర్చర్స్ స్కాలర్స్ దాన్ని ప్రూవ్ చేసేవి కాబట్టి మనం ఇంకా స్పెషల్ గా నువ్వు ఇంకెక్కడ పోయి రీసెర్చ్ చేసి నీ టైం వేస్ట్ చేయడానికి నువ్వు ఆత్మల వాటిని చూసుకోవాలా ఇది దేవుని చిత్తం అన్న విషయం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆయన నడిపిస్తుంది నేను ఇంతకాలం నన్ను కూడా ఆయన నడిపిస్తుంది నేను ఇంతకాలం నా తడి నడుస్తలేదు అని నాకు తెలుసు ఎందుకంటే నా అంతటి నడిపిస్తే ఇంతవరకు నేను రాక ఇంతవరకు నేను ఇక్కడ ఉండకు పెట్టాను నా రాజ్యం కొరకు నేనేదో ప్రయాస పడుతున్నానంటే నేను ఇక్కడ ఉండక పెట్టాను మీరు కూడా ఇక్కడ ఉండక పెట్టారు మీరు కూడా మీ రాజ్యాలు కట్టుకుంటున్నారని నాకు తెలుసు ఈ లోకంలో యాజకులు పాస్టర్స్ అంతా వాళ్ళ సొంత రాజ్యాలు కట్టుకుంటున్నారు నాకు తెలుసు మీకు కూడా తెలుసు కానీ అవి ఉండవు అన్ని పడిపోతాయి మీరు చూస్తారు ఎందుకంటే మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరాలు ఆయన ఉండడు కాబట్టి అవి ఖచ్చితంగా పడబోయబడతాయి రాతి మీద రాతి ఉండదు ఆయన చెప్పిండు ముందుగానే ప్రవచనం అవి ఏవి కూడా ఉండవు అన్నీ పడిపోతాయి కొంతకాలం వరకు షైనింగ్ ఉంటాయి పెద్దగా ఉంటాయి ఉన్నతంగా ఎగుతాయి అక్కడి నుంచి పడిపోతాయి కింది ఎందుకంటే అవన్నీ దాంట్లో దేవుని ఆత్మ లేదు మనకు తెలిసేది కాబట్టి తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయం వరకు ఇర్మియా రచించిండు వాటిని తీసుకొని జకరియా గాని లేక ఎజ్రా గాని తన పుస్తకంలో రాసుకున్నారు లేక పింగొట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు మీరు ఆ రీతిగా చెప్పుకున్నప్పుడు అర్థమైతుంది సరే కాబట్టి జకర్యా ఏ వాక్యాలు చెప్పిండు ఇర్మియా ఏ వాక్యాలు చెప్పిండో వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు జకర గ్రంథం అర్థమవుతుంది తర్వాత ఒక ముఖ్యమైన విషయం తెలిపించి నేను వాక్యాన్ని ముగించుకుంటాను ఈరోజు వచ్చేవరం నుంచి మొదటి అధ్యాయ ఆరంభం తీసుకుందాం ఎందుకంటే ఆత్మీయమైన చిహ్నాలన్నీ అక్కడే ఉంటాయి ఉదాహరణకి జెకరియ తండ్రి పేరు ఎందుకుందికరియా తాత పేరు ఎందుకుంది ఆ డేట్స్ ఎందుకున్నాయి అంటే చరిత్రలు నిజంగా నెరవేరినాయి అని చెప్పడానికి లేక అందులో ఇంకేమైనా ఆత్మీయ సత్యం ఉందా వాటన్నిటిని అర్థం చేసుకోవాలంటే మనము దీర్ఘంగా వచ్చే వరం చేస్తాం ఇప్పుడు మటుకు మనం చూడాల్సింది ముఖ్యంగా మత్ సువార్త ఇ ఏడవ అధ్యాయం మత్ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నాలుగు ఐదు వచనాలు చూసుకుందాం ఇది దేనికి సంబంధించిందంటే మన ప్రభు పట్టబడినప్పుడు జరిగిన విషయానికి సంబంధించి ఆయన మరణించక జరిగిన విషయం ఇది అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏందా ఇన్సిడెంట్ చూడండి ఇరవై అధ్యాయము మొదటి ఐదు వచనాలు ఉదయమైనప్పుడు ప్రదన యాజకులను ప్రజల పెద్దలందరినూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించి దానికి సంబంధించిన విషయం అప్పుడు ఏం జరిగిందో చూడండి ఆయన బంధింపబడ్డాడు పొంతి పిలా దగ్గరికి తీసుకుపోబడ్డాడు ఏం జరిగిందో చూడండి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకు పెద్దల యుద్ధకును మరల తెచ్చి నేను నిరపరాధి రక్తమును అపగించి పాపము చేసేసి నని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి సరే ఈ విషయము కూడా మీకు బాగా అర్థం కావాలా అవి ఇంకెకన్నా పడేయచ్చు కదా పైసలు అయి ఇంకోటి కానీ ఇవ్వచ్చు కదా దేవాలయంలో ఎందుకు పడేయాలా అంటే దేవునికి పోవాలన్నా వా ఆ డబ్బు బాగా అర్థం చేసుకోండి అక్కడ నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇస్కర్ యోత్ ఏ గోత్రానికి సంబంధించిన వాడు అన్న విషయం ముందు మనకు తెలియదు ఈ విషయాలు ఎక్కడ రాయబడలేదు ఆయన ఆ డబ్బులు ఆ ముప్పై వెండి నాణ్యో దేవాలయ మందిరంలోనికి ఎందుకు పడేసిండంటే అది దేవునికి సంబంధించిన దేవునికి సంబంధించిన డబ్బు కాబట్టి దేవునికి బొవ్వాలా ఇష్కర్ యూదా గల్స్ గెల్స్ ఎందుకంటే ఆ ఆ విధంగా దేవాలయంలో సమర్పించడం అనేది కేవలము లేవి గోత్రికలే చేస్తారు పాత కాలంలో కాబట్టి ఒక రీతిగా 100% పర్సెంట్ కరెక్ట్ నేను చెప్పలేదు ఇష్కర్ యోత్ లేవి గోత్రానికి సంబంధించినవాడు అని చెప్పొచ్చు తర్వాత మత్తయ్య కూడా మత్త సువార్థికుడు కూడా లేవి గోత్రానికి సంబంధించిన ఇవన్నీ మనకి చాలా జాగ్రత్తగా చెప్పబడ్డాయి మత్తయ్య సువార్థికుడు ఈస్కర్ యోత్ యూధ ఇద్దరు కూడా శిష్యులు లేవి గోత్రికులు అనేది కూడా ఒక మత ఎట్లున్నాడు ఒకటే గోత్రాలు సమర్చించాలి కదా అంటే లేవి గోత్రికులు అంటే యాజకుల వంశంలో పుట్టిన ఒకడేమో సంపూర్ణంగా ప్రభు సమర్పించుకొని జీవిస్తున్న శిష్యుడు ఇంకొకడు అదే గోత్రాల దగ్గర వాడికి లోకాతీత్తంగా ఉంది ఆశ యాజకుడే లేవి గోత్రికుడే యూదో కదా ఈస్కర్ యోత్ కూడా కానీ ఆయనకంతా డబ్బు మీద దాని వ్యామోహము రాజరిక మీద వ్యామోహం మన ప్రభు ఈ లోకం కి రాజ్యయితే నేను ఒక మినిస్టర్ లాగా ఉండొచ్చు ఈ లోకాన్ని సంపాదించుకోవచ్చు లోకాన్ని పరిపాలించవచ్చు అది గుణగణం ఒక యాజకునికి గుణగణం ఉండొచ్చు ఆ గుణగణం ఉండడం వల్లనే దుష్టుడు అతని వాడుకున్నాడు కాబట్టి మనము ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా మనకి ఆ గుణగనం అవసరం లేదు మనం ఈ లోకాన్ని పరిపాలించాలా ఈ లోకంలో అగ్రస్థనాలు ఉన్నత స్థానాలు సంపాదించుకోవాలా అన్న సేవ అన్న మనస్తత్వం మనకు అవసరం లేదు ఆయన ఎట్లా తిరిగి వచ్చినప్పుడు మనకి ఈ లోకం మీద అధికారం ఇస్తాడు మనం అతనితో పాటు కూర్చొని ఈ లోకం మీద తీర్పు తీస్తూ ఉంటాం పరిపాలిస్తాం మనకి ఇష్టడు రాజ్యం కానీ ఆయన ఇవ్వకముందు నువ్వే తీసుకుంటా అంటే అది విరోధం ఆయనకి ఆయనకు విరోధం కాబట్టి ఆయన ఏదిస్తే అది మనం తీసుకోవాలా గానీ ఆయన ఇవ్వకముందే ముందు గుంజుకుంటే అది అది మన ప్రభుకి ద్వేషంగా ఏర్పడుతుంది అది కాబట్టి మనం ముందే ఈ లోకాన్ని సంపాదించుకుంటే ఆయనతో వైరం పెట్టుకున్న వాళ్ళమే కాబట్టి మనం ఈ లోకంతో సమాధానం పడద్దు ఈ లోకం ఏది కూడా సంపాదించుకోదన్న విషయం వాక్యం జ్ఞాపకం చేస్తుంది సరే పుజురండి ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టలో వేయ తగదని ఎవరు యాజకులు కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులకు పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలముకుని అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచినది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మత్త ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు విలువా కట్టబడి అనగా ఇసారులలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన వెండి నాణ్యములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకు ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను అయితే మత్త ఈ ప్రవచనాన్ని ఏమంటున్నాడు ఇర్మియా ద్వారా చెప్పబడ్డ ప్రవచనం అంటున్నాడు కానీ ఈ వాక్యము మీకు ఇర్మియా గ్రంథాల కనిపించదు మీకు ఎక్కడ కనిపించదు ఇర్మియా గ్రంథంలో ఇది జకరే గ్రంథాల కనిపిస్తుంది చాలా మంది సేవకులు పాస్టర్స్ కూడా ఏమంటారంటే మత్తపలు పట్టేటోడు సదురాడు సరిగా చదువుకోలేదు అందుకే జకరియాలో ఉన్న దాన్ని ఇర్మియా అని చెప్పిండు అని హీలన కూడా చేస్తారు అణులైతే మరి విశేషంగా హీలన చేస్తారు ముఖ్యంగా ఒక తెగ సంబంధించిన వాళ్ళు ఒక రెండు సంవత్సరాల క్రితము వాళ్ళు తీర్మానించుకున్నారు ప్రతి సంవత్సరము ఒక లక్ష మందిని బైబుల్ కి విరోధంగా ఇచ్చి ప్రపంచమంతటా పంపిస్తారట వాళ్ళు నేను మీకు చెప్తున్నా ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పలేదు వాళ్ళ పేర్లు తీసుకుంటాం కాబట్టి వాళ్ళ మీద నాకు దేశం ఏం లేదు కానీ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సంవత్సరానికి ఒక లక్ష మందిని ప్రపంచమంతటా వాళ్ళు తయారు చేస్తున్నారంట బైబుల్ వాక్యానికి విరోధంగా తయారు చేసి వాళ్ళు లోకం రిలీజ్ చేస్తారట వీళ్ళని వీళ్ళు పోయి అక్కడక్కడ పోయి చర్చలో మీటింగ్స్లో పోయి దూరి ఆ పాసాలను సవాల్ చేస్తారట వాళ్ళ కేవలం దాని కొరకే ట్రైన్ చేస్తున్నారు వాళ్ళు సంఘాల దూరి ఇట్లాంటి ప్రశ్నలు వేసి ఇగో చూడు ఇక్కడనేమో ఇర్మియాని ఉంది ఇర్మియాలోనేమో ఈ వాక్యం లేదు ఇది జకరియాలో ఉంది చూసినా మట్ట అబద్ధం చెప్పింది మీ బైబుల్లో అబద్దాలు ఉన్నాయి అనేసి మీ విశ్వాసాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తారు కానీ మీకు ఈ విషయం బాగా మీకు తెలిసి ఏంటంటే ఇది ఇది జీవగ్రంథం ఇంట్లో ఎట్టి పర్సలో ఒక్క తప్పు ఉండదు దేవుడు కావాలనే ఇటువంటి వెట్టిండు ఎందుకో తెలుసా నీ విశ్వాసము వాని ముందు రుజుపరచడం కొరకు వాడు అటువంటి సవాల్ చేసినప్పుడు నువ్వు వానికి రుజుపరచాల ఇది తప్పు నువ్వు అర్థం చేసుకుంది తప్పు నువ్వు చూస్తున్నది తప్పు ఇది కరెక్ట్ అని నువ్వు చూపించడం కొరకు నీ విశ్వాసం కాపాడానికి కొరకు దేవునికి చూడండి బాగా అర్థం చేసుకోండి నీ విశ్వాసము పరీక్షించబడకపోతే అది ఆధారపడే విశ్వాసం కానీ కాదు కాదు నాకు బాగా విశ్వాసం ఉంది గంటలు గంటలు ప్రార్థన చేస్తాను బెజార్ నేను బాగా చదువుతాను బైబుల్ వర్షిప్ చేస్తాను వాక్యం చెప్తానంటే కాదు నీ విశ్వాసం ఖచ్చితంగా పరీక్షించబడాల శ్రమల గుండా నువ్వు పోకపోతే నీ విశ్వాసం పరీక్షించబడదు నువ్వు విరి విగి అతిశయించి పడిపోతావు అనేసి దేవుడు జాగ్రత్తగా నిన్ను నశించిపోనియకుండా కాపాడడానికి కొరకు ఆయన కావాలని పెడతాడు శ్రమ ఇది ఒక శ్రమ అందరు ముందు వాడిని సవాల్ చేసినప్పుడు ఆడియన్స్ అయి నువ్వు నాకు మంచి విశ్వాసం ఉంది నేను ఇంటనే తలుపులేసుకొని మూలక కూర్చొని ప్రార్థన చేస్తాంటే అది విశ్వాసం కాదు నీ విశ్వాసము క్రియల రూపకంగా లేకపోతే అది ఒంటిగా వండి మృతమైపోతుంది అనేసి యాక అన్నాడు అది టెస్ట్ చేయబడాల నీ విశ్వాసం టెస్ట్ చేయబడలా అడుగు ప్రతి క్షణం అది టెస్ట్ చేయబడుతుంటది మరి విశేషంగా మీరు సేవలో ఉన్నారు కాబట్టి మీకు ఆపోజిట్ గా డైరెక్ట్ గా చాలెంజ్ చేస్తారు మీరు ప్రేమతో వాటికి ఇవన్నీ ఎట్లా చూపిస్తారు దేశంతో చూపించారు నన్ను ఇంత అంటాడా అనేసి నువ్వు దేశం చూపిస్తే ఫినిష్ దుష్టుని ఆత్మచ్చి నీలో వచ్చింటుంది రవ్వా వాణి నువ్వే లేపిన తెలుసు దావిది రాజు కూడా ఈ విషయాన్ని బాగా తెలుసుకున్నాడు అందుకే దావిదు సంబంధించిన విషయాలు అంటే నాకు చాలా ఇష్టం సౌలు కుమారుడు ఒకడు ఉంటాడు వాడు తిడుతూ ఉంటాడు సిమ్మి గోడ నుంచి తిడుతూ ఉంటాడు దావిది శ్రమల గుండా పోతా ఉంటాడు అక్షలం ఉంటాడు తన పిల్లలు భార్యలు అందరినీ తీసుకొని పోతా ఉంటే సిమ్మి ఆ గోడ మీదకి ఉంటాడు చెడ్డ మాటలు తిడుతూ ఉంటాడు దావిదిని అప్పుడు యోవాబు సైన్యాధిపతి యో అంటాడు ప్రవ్వా ఒక్కసారి నాకు ఆజ్ఞ వాని తల నరికొస్తా అంటాడు అప్పుడు దావిదంటాడు వద్దు యోబాబు దేవుడే వానికి ఆజ్ఞ ఇవ్వకపోతే వాడు అన్ను మనం బాగా అర్థం చేసుకోవాలి ఎవడ నిన్ను తిడుతున్నాడు ఎవడ నేను దూషిస్తున్నాడు అంటే దేవుడే వానికి పర్మిషన్ ఇచ్చిండు అని నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు నువ్వు అనుకోలే అట్లయితే దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండు వానికి యోగ విషయంలో చూడలేదా సైతానికి పర్మిషన్ ఇచ్చిండు యోగుని పోయి హింసించిపో యోబు పిల్లల్ని చంపుపో అని పర్మిషన్ ఇచ్చింది కానీ యోగుని చంపొద్దనాడు యోగు భార్యని కూడా టెస్ట్ చేసిండు యోగు భార్య కూడా టెస్ట్ చేస్తే ఆమె పారిపోయింది యోగు స్నేహితుల మీద టెస్ట్ చేసిండు అందరు విశ్వాసాలకు కోడిపోయారు సైతాన్ యోగుని చిత్రవద్ద చేసింది రోగాలతో కష్టాలతో భార్య విడిచిపోయింది ఎంతకాలమైంది భార్య విడిచిపోయి ఒంటరిగా ఆ మటిలో ధూళిలో దొర్లుతున్నాడు జిలతో శరీరం అవన్నీ పుండ్లయ్యి రక్తాలు గారి చీములు గారి జిల ఉంటే ఆ చిల పెంకులు తీసుకొని రుద్దుకుంటున్నాడు జిలకి భరించలేక వేదన అటువంటి వేదన శరీరంలో ఉంటే ఎత్తిపోటు సూటిపోటి మాటలతో దోషలొచ్చి పొడుస్తున్నారు భార్య పొడిచింది దూషించి చచ్చిపోరాత్రా తెలంగాణ భాషలో చెప్పాలంటే భార్య అట్లా దూషించింది భర్త అంతగా వేదన ఒక దిక్కు పది మంది పిల్లలు చచ్చిపోయినారు తన ఆస్తి కళ్ల ముందు పోయింది అంతగా శ్రమ పాల అవుతూ కూడా తీసుకున్నాడు సమస్త మహిమ ఆయనకే అని ఆయన వర్ణాలు చెప్పి నువ్వు చెప్పగలవా అట్లా నీకే అటువంటి సమస్య నువ్వు చెప్పగలవా నీ విశ్వాసము ఆ రీతిగా టెస్ట్ చేయబడుతుంది సరే నేను క్లుప్తంగా చూపించేసి ముగించుకుంటాను వచ్చేవారం దీర్ఘంగా దీన్ని ధ్యానిస్తాం నీ వరకు ఇటువంటి ప్రశ్నలు వస్తే ఇటువంటి సమస్యలు వస్తే నీ విశ్వాసం నువ్వు నిలబడగలవా సమర్థ సమర్థించుకుని ఎందుకు వచ్చిన తలనొప్పి విడిచిపెట్టి వెళ్లిపోతావా ఈ లోకంలో ఇది నీ టైం ఈ టెస్టింగ్ టైం ప్రతిరోజు మనకి టెస్టింగ్ టైమ్సే కానీ ఒక టైం వస్తుంది ఆ ఆ టెస్ట్ కి నువ్వు నిలబడగలవా ఆయన కొరకు ను నిలబడగలిగితే దానికి తగిన ప్రతిఫలం నీకుంటుంది మరి విశేషమైన బహుమానం నీకుంటది అది అది నువ్వు తీర్మానించుకోవాలా నీ కొరకు మంచి బహుమానం పెడతాయినా ఎందుకంటే నువ్వు ఆ టెస్ట్ లో పాస్ అయినా కాబట్టి పాస్ అయితే దానికి తగిన ప్రతిఫలం నువ్వు ఫెయిల్ అయితే ఆయన దుఃఖపడతాడు నువ్వు ఇంకా దుఃఖపడతాడో సైతాన్ని విరవీగుతా ఉంటాడు వాడి వాడు విరవ్విగా ఉండాలంటే ఈ టెస్ట్లను పాస్ కావాలంటే తీర్మానించుకోవడం ఈరోజు ప్రవ్వా నాకు ఈ విషయం ఈరోజు అర్థమైంది నువ్వే కావాలని ఇటువంటి శ్రమల గుండా మమ్మల్ని కోణిస్తున్నావు ఎందుకంటే నా విశ్వాసం పరీక్షించబడాలి కాబట్టి ప్రవ్వా నువ్వే నాకు సహాయకుంగా ఉండు ప్రవ్వా నేను ఇటువంటి శ్రమల గుండా పోతున్నాను నన్ను ఎప్పుడు మరణానికి అప్పగించలేదు మరణ నన్ను శ్రమల గుండా కోనీయలేదు నా శక్తికి మించిన నాకు శ్రమను అనుగరించలేదు ప్రవ్వాటిని తాలేటట్లు వాటిని భరించేటట్లు నాకు నీ శక్తి కావాలా ప్రవ్వ నాకు ఈ లోకం శక్తి అవసరం లేదు నాయన దాన్ని నేను ఎట్లా నువ్వే నాకు జ్ఞానం నా విశ్వాసాన్ని కాపాడు ప్రవ్వా అనే ప్రార్థన నీకు అవసరం మీరొచ్చు ఎందుకంటే ఈ భయంకరమైన ఛాలెంజింగ్ టైమ్స్ లో ఈ ప్రశ్నలు నువ్వు జవాబు ఇవ్వలేవు కాబట్టి చూడండి ఆ వాక్యాన్ని మీకు చూపించేసి ముగించుకుంటాను జకరే గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వర్షం చూడండి జకరే గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండు పదమూడు మీకు అనుకూలమైన ఎడలా నా కూలి నా కియుడి మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తొలముల వెండి తూచి ఇచ్చిది యుహోవా ఎంతో అబురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞాయిగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకుని యహోవ మందిరములో కుమ్మరికి పారవేశిని ఇది ప్రవచనం కదా ఎంత అతికినట్లున్న చూడండి జకరియాకి మత్తకి ఎంత తేడా ఎవరైనా చెప్పగలరా దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ డిఫరెన్స్ అంతే జస్ట్ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ త్రీ ఇయర్స్ ముందు చెప్పబడ్డ ప్రవచనము ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నెరవేరింది అక్కడ ఇప్పుడు చూస్తుంటారా మీరు జకరీలు ఉంది కదా మళ్ళీ మత్తాయి ఏమని చదువుతున్నాడు ఇక్కడ ఇరవై ఏడవ అధ్యాయము పదవచనం చివరి భాగం వాటిని కుమ్మరి వాణి పొలముల అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరను నువ్వు మత్తాయిని హీలన చేయడానికి వీల్లేదు కదా ఇది దేవుని యొక్క ఆత్మ చేత వాక్యం దేవుని యొక్క ఆత్మచేత రాయబడ్డ వాక్యం ఎప్పటికీ తక్కువ నీకు ఆ విషయం అర్థం కాకుండా అది ఇర్మియా రాసిన అధ్యాయాలని నీకు తెలియకపోయితే నువ్వు కూడా మోసపోయేటవి నీకు ఈ ప్రశ్న వేసినప్పుడు మతస్థుడు మోసపోతావు పెద్ద పెద్ద పాఠశాల మోసపోయావు ఈ వాక్యంలో మన మోసపురానికి వీల్లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డల్ని మోసపోయాడు తన నిండు మనసుతో సేవించి ప్రేమించే బిడ్డల్ని ఎప్పుడైనా మోసకొనేడు నేనైతే ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తాను ప్రవ్వ నేను మోసపోయానికి వీల్లేదు ప్రవ్వ నేను ఏ రీతి గారు సత్యాన్ని అన్వేషించి దాని కొరకు జీవించే పిడగా నన్ను తయారు చేయి మోసపోయే అవకాశాలుంటే నువ్వు నాకు చూపించి వాటిని ఎట్లా తప్పించుకోవాలా ఎటువంటి జ్ఞానం నాకు అవసరం నువ్వే నాకు అనుగ్రహించార్థన చేస్తాను ఎందుకంటే ఆ ప్రార్థన నువ్వు చేయకపోతే ఆయన నీకు చూపించాడు అంత నాకు తెలుసు లేంటే నీకు చూపించాడు చాలా మంది ఏ నాకు అంత తెలుసు బైబుల్ నేను ఎన్నో ఉండి ప్రేర్ చేసినా నాకు అంత తెలుసు నీకేం తెలియదు ఎందుకంటే నువ్వు నాకు అంత తెలుసు అనుకుంటున్నావు అసలు నీకు తెలియదు ఎందుకంటే నీకు చూపించాల్సింది కదా నీకెంత తెలుసు ఇదేమన్నా సెక్యులర్ పుస్తకాల ఇది అక్కడి నుంచి వచ్చింది జీవగ్రంథం నువ్వు పుట్టక ముందటి నుంచే ఉంది అది నీకేంటో తెలుసే నువ్వేమీ అర్థం చేసుకోలేవు ఆయన ఆత్మ చేత నడిపింపు పొందుతానే నీకు అర్థమైంది ఎందుకంటే ఆయన ఆత్మ నీ హృదయంలో ఉంటేనే వాటిని అర్థం చేయగలడు లేకుంటే ఏదో శరీరంగా కండరాగా చూసి చదువుకుంటా పోతుంటావు ఏదో తల్ తల్లిదండ్రులు చెప్పింది కాబట్టి వాక్యం చదువుతావు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నావు అంతే పాసారి చెప్పిండు కాబట్టి చేస్తున్నావు అంతేగాని నీకు ఆ వ్యక్తిగతమైన ఆసక్తి ప్రేమ వాక్యం లేనప్పుడు అవి ఎప్పటికీ అర్థం కావ్వు నువ్వు అన్వేషించాలా వాటిని లేఖనాలను పరిశోధించడని ప్రభు ఎందుకు చెప్పిండు అందుకొరికే ఒక తరము వాళ్ళు వాటిని పరిశోధించి పరిశోధించి తెలుసుకుంటారు అని రుచి చూచి తెలుసుకోవడం అంటే అదే ప్రభుని రుచి చూచి ఎట్లా తెలుసుకుంటావు వీటన్నిటిని పరిశోధించి వాటిలోని సత్యాన్ని గ్రహించి ఆనందంతో కృతజ్ఞత భావంతో వాటిని స్వీకరించి అనేకలో పంచుకుంటుండాలా అది రుచి చుచ్చేసుకోవడం అంటే ప్రభు కాబట్టి ఇటువంటి వాక్యాలు మనకు అనేక మనకి తగులుతూ ఉంటాయి సో మనం దీర్ఘంగా వీటిని వచ్చారో నుంచి ధ్యానిస్తాం ముఖ్యంగా మూడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ మూడవ అధ్యాయం అంతా యహుశువకి సంబంధించిన వాక్యం ఏ యహుశువ మీకు తెలుసు హగ్గాలు చూస్తాం యహోశువ బైబుల్లో ఎప్పుడు మనకు రెండు రౌండ్ రెండు రౌండ్ కేసులు తగులుతుంటే నేను ఎన్నిసార్లు మీకు చెప్పించిన మోషే తర్వాత యహుశువ ఎరుబాబేలతో కలిసిన సమాకలి యహోశివా ఇద్దరు ఉంటారు కాబట్టి ఆ యహోశివ ఎక్కడికి రావడమేంది అని కన్ఫ్యూజ్ కావడానికి వెళ్ళేది ఆ కన్ఫ్యూజన్ అయింది ఒక తెగ వాళ్లే అబ్రామ్ని దావిది ముందు పెడతారు దావిదీని అబ్రామ్ ముందు పెడతారు మోసని యేసు తరత పెడతారు యేసుని మోస ముందు పెడతారు వాళ్ళ వేరే కానీ మనకు తెలిసి టైం లైన్ పర్ఫెక్ట్ గా దేవుడు సెటిల్ చేసి ఇళ్ళ పెట్టి ఇళ్ళ తప్ప ఎక్కడ కనిపించదు టైమ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ బీసీడి డివైడ్ చేసింది ఈ పుస్తకం కదా ఇంకెక్కడ ఉందా అంత పర్ఫెక్ట్ గా టైం లైన్ ని డివైడ్ చేసినట్టు ఇవన్నీ నెరవేర్నాయి కళ్ళకు కట్టినట్టు అందుకు మనం వాటి మీద సంపూర్ణంగా మన జీవితాలు కట్టుకున్నాం ప్రవక్తలు అప్పస్ పునాది మీద మన జీవితాలు కట్టుకున్నాం కాబట్టి అదే పునాది మీద మన కాలాన్ని మనం ముందుకు కొనసాగించుకొని పోవాలా వాటి కృపభాగ్యాన్ని మన ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం